అయన ఒరిజినల్ గా కూడా విభాగమే చెప్పాడు దాన్ని అర్థం చేసుకునే అర్జునుడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు అనురూపంగానే శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు ప్రతి వచనములను మనం చూస్తే విభాగమే నిర్ధారణ అవుతుంది కొంచెం ఓపిక పట్టండి ఎలాగే ఉంటుంది కంగారు ఏం నేను కొంచెం హెచ్చరిక అప్పుడప్పుడు హెచ్చరిక చూస్తున్నాను ఎందుకంటే మీమాంస విచారం విచారాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి మ్యాథమెటిక్స్ వేదాంతము దేర్ అన్ సిమిలర్ లైన్స్ పూర్వపక్షం సిద్ధాంతం నాపి స్మానై కుద్ధే సముచ్చే అభిప్రేతే విభాగవచనాది ఇంతవరకు విచారణలో కర్మ అంటే శ్రౌతకర్మ తీసుకున్నారు వేద విహితమైన కర్మ కర్మలు రెండు రకాలు శ్రౌతము స్మార్తము శ్రౌత కర్మ అంటే వేదము చేత బోధింపబడిన కర్మలు స్మార్తము అంటే స్మృతికారులైన మహర్షుల చేత బోధించారు ఇప్పుడు వివాహం ఉందనుకోండి వివాహము ఆసత్య శ్రౌత కర్మ వేదము వివాహాన్ని విధించింది కానీ ఆ వివాహం చేసుకునే పద్ధతి స్టెప్స్ ఉంటాయి చూడండి అదంతా స్మార్థం దాంట్లో వేదంలో ఎక్కడా స్టెప్స్ చెప్పలేదు అంచేతనే ఓ ఊళ్ళో ఓ రకం స్టెప్స్ ఉంటాయి ఇంకో ఊళ్ళో ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి ఈ స్టెప్స్ సెవెన్ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి వాటిల్లో హెచ్చుతబ్బులు కొన్ని ఉండి కొన్ని లేక కొన్ని మార్పులు ఇవన్నీ కూడా కాలానుగుణంగా దేశానుగుణంగా మారుతూ ఉంటాయి ఎందుకంటే అవి స్మృతికారుల వచనాలు అక్కడ ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు కానీ ఒరిజినల్ శ్రౌత వచనం మాత్రం దాంట్లో మార్పు ఉండవు సో శృతి స్మృతి ది జనరల్ గా శృతి స్పిరిట్ ని హైలైట్ చేసుకుంది స్మృతి లెటర్ ని హైలైట్ చేసుకోండి ఇంకే మీకు శృతి స్మృతి అని రెండు మాటలు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన సమాచారం నేను మీకు అందజేస్తున్నా జనరల్ గా మహాత్ములు శృతికి ప్రాధాన్యం ఇస్తారు స్మృతికి ఇంపార్టెన్స్ ఉంటాయి శృతి సర్వమానవాళి ఒక్కటే అని చెప్తూ ఉంటుంది స్మృతి స్ట్ వైజ్ డివిజన్స్ అన్ని స్మృతి చెప్తా ఉంటాయి మహాత్ములు ఆత్మ జ్ఞాననిష్ఠులు శృతి పరంపరని ఫాలో అవుతారు ఆర్థడాక్స్ పీపుల్ శృతిని పక్కన పెట్టి స్మృతితో బతుకుతూ ఉంటారు సో ఈ విధంగా చాలా ప్రధానమైన డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ శ్రౌత కర్మకి ఆత్మజ్ఞానానికి సముచ్చయం పొసగదు అది మనం నిర్ధారణ చేశాం ఓన్లే శ్రౌత కర్మతోటి సముచయం కుదరకపోవచ్చు స్మార్త కర్మతో సముచయం కుదరచ్చు కదా స్మృతి విహితమైన కర్మకి బుద్ధితో జ్ఞానంతో సముచయం ఆత్మజ్ఞానానికి స్మృతి విహితమైన కర్మతో సముచయం మేము పెట్టుకుంటాం శ్రౌతంతో సముచయం పెట్టుకోము అని వీడింకో అడ్డదారి అంటే శంకరులు అంటున్నారు श्रौत कर्म की ज्ञाना की समुचय कुदरू अेतु युक्त स्मारतकर्म की ज्ञाना की समुच्चय कुदरू अनेणा की अकूल में उब्बे अवे युक्ल तो स्मारत कर्म की ज्ञाना की समुचया निराकुन अटे पैन विचार श्रौत कर्म की ज्ञात तो समुच्चय कुदर स्वर्थ कर्म की ज्ञाने के समुच्चय को आर्थडा इपड़ू आर्थडाक्स अनेक शंकर चला आर्थडाक्स प्रॉब्लम फेस्ट आये कल्ला आर्थडाक्स पीपलू समय बदले ज्ञाकर्म समय దాని ఇంపాక్ట్ అంటే ఇంప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ డీప్ ఇంప్లికేషన్స్ ఉంటాయి జ్ఞానకర్మ సముచ్చయంలో సన్యాసం అనేది ఉండదు ఎందుకంటే కర్మ సముచ్చయంగా సమన్వయం కాదుగా విభాగం కాదుగా రెండు కలిపే ఎప్పుడున్నా కలిపే ఉంటుంది కర్మ అంటే మళ్ళీ పత్ని సహితంగానే కర్మ ఏషవ అయజ్ఞ యోపత్ని పత్ని లేదే ఇంకా కర్మే లేదు కాబట్టి వీడు కర్మ తోడు లేకుండా జ్ఞానం లేదు అన్నాడంటే దాని ఇంప్లికేషన్ ఎక్కడ పడుతుందంటే వెళ్లి సన్యాసాశ్రమాన్ని నిరాకరించి ఇంప్లికేషన్ పడుతుంది అంచేత మీరు కథం ఏమంటారు మండలమిశ్రుడు ఒరిజినల్ గా సన్యాసాశ్రమాన్ని అంగీకరించారు హీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ సన్యాస దర్ ఇస్ నో సచ్ థింగ్ అని కొట్టి అంటే జాబాలో ఉపనిషత్తులో సన్యాసాశ్రమాన్ని విధించే వాక్యాలున్నాయ్యా వాటి మాట ఏమిటి ృడ్డి వారికి మాటలు రాని వాళ్లకి ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి సన్యాసం కాని అన్ని అవయవాలు దృఢంగా ఉన్న వాళ్ళకి సన్యాసం కాదు అదే అలా ఏంటంటే ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కర్మలు చేయటానికి వాళ్ళకి అధికారం ఉండదు మంత్రం చెప్పమని ఉంటుంది మంత్రాన్ని త్యాగం చెప్పాలి యజమాని నమ ఆర్గనైజర్ ఇదే నమ సపోజ్ హీజ్ డెఫ్ అండ్ డమ్ అనుకోని ఏమంటాడు కాబట్టి కర్మాధికారం లేకుండా పోయి కాబట్టి కర్మకి సుతరామం పనికిరాడు కనుక సన్యాసం తీసుకుంటే ఏదో భిక్షాది చేసుకుంటే కళాశా చేయొచ్చు అంతేగాని కర్మ చేయగలిగిన సన్యాసానికి తీసుకుంటే వాడిని బహిష్కరించవలసిందే వాడు అయోగ్యుడు పాపాత్ముడు పతితుడు అని కాదు ఎన్ని పదాలంటే చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఆర్థడాక్స్ ఆ కాలంలో పుట్టేది ఆయన కాబట్టి ఆ నట్ కాంటెక్స్ మీరు అర్థం చేసుకోవాలి అంతా ఆయన దాన్ని ఎదుర్కొని ఎంత కష్టపడి సముచయీత భాష్యమంత ఇదే ధోరణో క్షత్రియ యుద్ధం స్మాం కధర్మ ఇది జాన తిం కర్మరేమా నియోజయసిలంభ अर्जुन की क्षात्र कर्म क्षत्रिय क्षत्रि युद्ध कर्म स्वधर्म युद्धमने शुति विहित मे का स्मृतिक स्मारत कर्म काबटे विषय अर्जुन की तसादा जानकने अद्वे अर्जुन की తన కర్తవ్యం యుద్ధం తెలుసునే అనుకో యుద్ధంగానికి వచ్చింది అతనే కదా సో శ్రీకృష్ణుడు కూడా ఈడ్చుకొచ్చింది అతనే కాబట్టి అర్జునుడికి తెలుసు తెలుసు ఉన్నవాడికి వాడికి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని బోధించాడు అనుకోండి అప్పుడు వాడు ఏమనుకోవాలి ఓహో కర్మ ఎలాగో నేను చేయాల్సింది ఉండనే ఉంది దీనికి జ్ఞానాన్ని కూడా తోడు చేసుకోమని శ్రీకృష్ణుడు బోధించినాడు అని వాడికి అర్థం అవ్వాలి అప్పుడు అర్థమైతే తత్కీం కర్మని ఘోరేమాన్ని యోజేయసి అని ఎలా ప్రశ్నిస్తాడు ఈ ఘోరమైన కర్మలోకి నన్ను ఎందుకు నియోగిస్తున్నావు ఈ కర్మ చేయమని ఎందుకు నన్ను నన్ను ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్న ఎలా వేస్తాడు ఎందుకంటే తన కర్మ స్వధర్మమై ఉన్నది అది శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచయాన్ని చెప్పాడు కాబట్టి సముచయంలో కర్మ ఎలాగూ ఇవిడే ఉన్నది కాబట్టి ఈ ప్రశ్నకు అర్థమేమిటి ఇంకా ఆయన చెప్పింది కర్మ సముచ్చయమేగా వరపక్షి అభిప్రాయం ప్రకారం సో కర్మ సముచ్చయాన్ని ఆయన చెప్పినప్పుడు కర్మ తన కర్తవ్యమని తెలుసున్నప్పుడు తత్కం కర్మని ఘోరేమాన్ని నియోజేసి అని ఎందుకు ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్న అసందర్భం ఆ ప్రశ్నకి ఎంతో కొంత రెలవెన్స్ ఎప్పుడొస్తుందంటే శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని విభాగంగా చెప్పి ఉన్నట్లయితే అప్పుడు కర్మని పూర్తిగా పరిత్యాగం చేసి జ్ఞానాన్ని పట్టుకునేటువంటి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంది అనే మాట ఇతనికి బుద్ధికి వస్తే ఉపదేశాన్ని బట్టి అదిగో కర్మ పరిత్యాగం చేసి జ్ఞానాన్ని స్వీకరించేటువంటి ఆల్టర్నేటివ్ ని నువ్వే చెప్పి మళ్లీ నన్ను కర్మలోకి ఎందుకు తోస్తున్నావు ఇదేం న్యాయం నీకు అని శ్రీకృష్ణుడిని అర్జునుడు నిలదీయడంలో యోగ్యత కనపడుతుంది అలా నిలదీస్తాడు సత్యం కర్మని భోరేమాం నీయో జయస్ కేశవా నన్ను నన్ను ఎందుకు కర్మలోకి తోసుకున్నావు నువ్వేమో వైపున జ్ఞానం గొప్పదంటావు మళ్లీ ఇంకోసారి నన్ను కర్మ చేయమంటావు రెండు వేరు వేరు విభాగం చెప్తావు విభాగం చెప్పి నన్ను ధర్మలోకి వెళ్లమంటావు అని ఎంతో గట్టిగా మాట్లాడుతారు కాబట్టి ఈ విధంగా అర్జునుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి అతను చేసిన కంప్లైంట్స్ అతను నిలదీసిన విధానము ఇదంతా చూసినట్లయితే శ్రీకృష్ణుడు విభాగాన్ని చెప్పాడని తెలుస్తూ ఉంటుంది తప్పిస్తే సముచ్చయాన్ని చెప్పలేదు गेता शास्त्रे ीताेन्े श्रौतेन स्न वर्मण आत्मजान से न कचिदर्शय शक्य शंकरचार्यु सला औट्स्पोकन कर्शन ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్లు బతికాడు ఆయన చెప్పవలసిన జ్ఞానాన్ని అంతని కూడా అప్పుడే చెప్పేశాడు చెప్పేసి దేహత్యాగం చేసేసాడు ఆయన ఈ టికెట్స్ వీళ్ళందరి గడ్డం పట్టుకుని ప్రయత్నాలు చేయటం ఇవేమీ చేయడు అంత అవకాశం ఉండదు ఓపిగా ఉండదు టైం ఉండదు తర్వాత ఆయన ఇన్నోసెంట్ అండ్ ఫోర్త్ రైట్ పర్సన్ అలాగే సో వెళ్లి ఈ ఆర్థడాక్స్ పీపుల్ గడ్డాల పట్టుకుని బ్రతిమలాడి వాళ్ల దగ్గర ఎప్రూవల్ తెచ్చుకు రావడమో అంటే చాలా కష్టం వాళ్ళు ఇవ్వరు ఎప్పుడు వాళ్ళని పట్టుకుని బ్రతిమలాడినాయి మనం కాబట్టి ఆయన ఈ సముచ్చయవాదులందరినీ కూడా ఒక్క దులుపుతో విసిరే సంవత్సరం ఒక్క చెప్పే మాట ఫోర్త్ రైట్ చెప్పేసి హీ విల్ గో ఫార్వర్డ్ ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు గీతాశాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆత్మజ్ఞానానికి కర్మతో సముచ్చయము కుదరదు ఆ కర్మ శ్రౌతక కర్మ కావచ్చు స్మార్త కర్మ కావచ్చు శ్రౌతేన స్మార్తేనవా సో సముచ్చయం కుదరదు సముచ్చయాన్ని మేము నిలబెడతాము అని కూడా ప్రయత్నం చేసి నిలబెట్టలేడు నేనచిత్ దర్శయటం శక్య ఆ కేనచిత్ వాడు ఎంతటి మునగాడైనా వాడు భర్తృప్రపంచాచార్యుడైనా కావచ్చు మరో ఆచార్యుడైనా కావచ్చు ఎవడైనా సరే భగవద్గీతలో శ్రోతకర్మకి గాని స్మార్తకర్మకి గాని లేక రెండింటికి గాని ఆత్మజ్ఞానంతో సముచ్చయాన్ని చెప్పటము సంభవము కాదు ఎందుకంటే అవి రెండు పరస్పర విరుద్ధములు గీతాజాత్యుని యొక్క బోధదానికి అనురూపంగా లేదు అర్జునుని ప్రశ్న అనురూపంగా లేదు ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అనురూపంగా లేదు కాబట్టి సముచ్చయము లేదు సమన్వయమే ఉన్నది అవిద్యయాక్వ విద్యమృతం వస్తుంటే समन्वयानी चपेर अभी ईशावाशन अभदम काबटे अलागे दाने दोषतोवा अज्ञा रागादिदोष तो दानेना कपसावा तपसा वशुद्धसत्स త్పన్నం పరమాధతత్వ విషయమే వేదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇంకా వాక్యం అక్కడ కామయ్యేది తర్మని ఆయన వ్యవస్థ చేస్తున్నాడు వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ టైం సరిపడుతుంది ఆ రెండు వాక్యాలు జాగ్రత్తగా గమనించండి ఎస్యూ యవనికైతే और व्यक्ति व्यक्ति उर्मणि प्रवृत्त कर्म कर्मल मूड रख मूड यज्ञ दाने तपसावा यज्ञ दामु तपस्र वाक्या विनु पद्दो अध्याय यज्ञ दान तपस्कर्म न्याज्यम कार्यमेव तत् యజ్ఞో దానం తపశ్చైవ పవనాని మనీషిణ అని వాక్యాలు పద్దెనిమిది అధ్యాయంలో అంతేకాకుండా ఉపనిషి కూడా వేదంలో కూడా తమేతం వేదానువచనైన బ్రాహ్మణా వివిధి యజ్ఞేన దాన తపస్నాశకేన అన్నో వాక్యం ఉంటుంది గృహదారం జీపంలో సో యజ్ఞము దానము తపస్సు అనాశకేనా అని ఒక విశేషణం మీకు ఆ మంత్రంలోనే కనపడుతుంది గీతలో లేదా విశేషణం ఉన్న చోట దాన్ని అదనం అది బట్ ద స్పిరిట్ ఫాలోస్ ఎవరిగా అనాశకేనా అంటే మీరు యజ్ఞం చేసినా దానం చేసినా తపస్సు చేసినా సమూలనాశం అయిపోకూడదు మనిషి నశించిపోయిట్లా చేయకూడదు సో ఇప్పుడు దానం చేశారనుకోండి ఈవేళ దానం చేసేసి మొన్నాడు పొద్దున్న ప్రతిగ్రహీతల క్యూలో వచ్చి నిలబడకూడదు సేవాడు దాతగా మిగిలి ఉండాలి అంచేతనే మహాత్ములు సరిపెద్ద దానాలను ఎంకరేజ్ చేయరు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఒక రకమైన వ్యామోహం అనుకోవాలి ఇప్పుడు ఎవరైనా దానం అని చెప్పేసి ఓ లక్ష రూపాయలు పట్టుకొచ్చారు అనుకోండి చాలా చాలా బుద్ధిమంతుడివే గృహస్థ్రీ లక్షణ నేనేం చేసుకోవాలి లక్ష వెయ్యి వారేసి మిగతా తొంభై తొమ్మిది వేలు నీ దగ్గర భద్రం చేసుకో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకో ఖర్చు లేకపోతే ఖర్చు ఖర్చు పెట్టుకో నీ పిల్లలకి నీ భార్యకి అంతేకాని నువ్వు లక్ష పట్టుకొచ్చావు కదా నేను లక్షకి ఏవోలో పెట్టుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు అని మహాత్ములు అలా ఉంటారు అంతేగాని వాడు ఇస్తారంటున్నాడు కదా అని పట్టియటం అనేది పద్ధతి కాదు ఎందుకంటే గృహస్థుకి ఒకప్పుడు భక్తి ఆవేశంలో ఆ భక్తి చేత ఆ ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఫీలింగ్ చేత ప్రేమతోటి గృహస్థు అడుగు ముందుకు వేసి తన శక్తి మించి ఇతానన్నా మహాత్ములు చూసుకుంటారు వాళ్ళకి మళ్లీ గృహస్థికి మళ్లీ మనం రావాలి మళ్లీ భిక్ష చేయాలి మళ్లీ దక్షిణ తీసుకోవాలి ఇలా పది కాలాల పాటు వీడు దాతగా మిగులు ఉండాలి కానీ వీడు కూడా జోలి ఉంటుంది అలా ఉండకూడదు కాబట్టి దానము అన్నది అనాశకేనా అది మనిషి యొక్క మూలాన్ని నాశం చేయకూడదు తపస్సు అంతే కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఉపవాసం అంటే ఎలా చేస్తారు ఏకాదశి ఉపవాసం ఉంటుంది ఈ ఏకాదశిని దేనితోటి క్లబ్ చేయకూడదు ఏకాదశి ఉపవాసం ఉండే గురువారనాడు సాయిబాబా ఉపవాసం అండి ఇలా మొదలెట్టారనుకోండి బుధవారం ఏకాదశి వస్తుంది అప్పుడు ఏమిటవుతుంది ఈ ఏకాదశి అని చెప్పిరాదు కదా అది తక్కువని వస్తుంది బుధవారం ఏకాదశి వస్తుంది గురువారం సాయిబాబా ఉపవేశం అప్పుడు అక్కడ ఏమైంది అక్కడికి ఏ లేకపోతే శుక్రవారం ఏకాదశి వస్తుంది తరచుగా వస్తుంది అప్పుడు టూ డేస్ కంటిన్యూస్ గా మీరు ఉపవాసం చేస్తే ఇట్ ఈస్ రాంగ్ అలా చేయకూడదు అలాగా ప్రాక్టీస్ కొంతమంది ఇలాగా ఉపవాసాలు చేసేస్తూ వారానికి రెండు రోజులు లేడీస్ చేస్తారు మెయిన్గా జెంట్స్ ఉపవాసాలు ఎక్కడ పడితే అక్కడ ఏమి లేడీస్ లేకపోతే ఉపవాసాలు అధికంగా చేస్తారు అది దానివల్ల ధాతు వైషమ్యం ఏర్పడుతుంది శరీరంలో ఆ అనారోగ్యానికి దారితీస్తుంది అంటే ఆ జ్యూసెస్ అవి డైజెస్టివ్ జ్యూసెస్ వాటి యొక్క ఉత్పత్తి వాటి విషయంలో తేడా డిఫరెన్స్ వచ్చేస్తుంది మళ్లీ ఓ రెండు మూడు రోజుల దాకా సెటరైట్ అవ్వదు నార్మల్సీ మళ్ళీ నార్మల్ అవుతుండగా మళ్ళీ ఉపవాసం వచ్చేస్తుంది సో అనారోగ్యం పాలైపోతాయి తర్వాత డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి విటమిన్ డెఫిషియన్సీ వచ్చాయి తింటూ ఉంటే విటమిన్స్ డెవలప్ అవుతాయి కానీ సో కాబట్టి అలాగంటి దేహారోగ్యాన్ని పాడు చేసే తపస్సు చూడండి శృతి ఎంత బాగా చెప్పిందో అలాగే యజ్ఞం కూడా యజ్ఞం అని చెప్పేసి ఇంకా భార్య పిల్లలు వాళ్ళు అలా వ్యారమోహం వేస్తూ చూస్తూ ఉంటారు వీడు ఇంకా అదే పనిగా చేస్తూనే ఉంటాడు యజ్ఞం అంటాడు ఇదంటాడు ఇదంటాడు ఇంటికి రాడు ఉద్యోగానికి వెళ్ళడు సెలవులు పెట్టేస్తాడు డ్యూటీలు చేయడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా దెబ్బతీని వేస్తూ పిల్లలు స్కూల్ కు లేదా పట్టించుకోడు భార్య యొక్క ఆస్పిరేషన్స్ పట్టించుకోడు ఆవిడలా వంటను వండేస్తూ ఉంటుంది వీడు యజ్ఞాలు చేసేస్తూ అది కూడా పద్ధతి కాదు రీజనబుల్ గా యజ్ఞం చేయాలి కాబట్టి యజ్ఞము దానము తపస్సు అక్కడ ఆ మంత్రంలో విశేషం ఏంటంటే యజ్ఞదానము తపస్సులు పుణ్యాన్ని సంపాదిస్తాయి ఈ పుణ్యంతో స్వర్గాదిలోకాలు పొందుతాయి అందుకోసం చెప్పలేదు అక్కడ సమేతం బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞాన దానైన తపస్సానాశకేనా యజ్ఞదాన తపస్సులతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వివిధిష అంటే జిజ్ఞాసానర్థం జిజ్ఞాసంతేనర్థం వేదితం ఇచ్చారు తెలుసుకునేటువంటి కోరికను కలిగి ఉంటారు సో కర్మను నిష్కాపకర్మయోగంగా తీర్చిదిద్ది తద్వారా అంతఃకరణ శుద్ధిని పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వాళ్ళు ఈ కర్మనే ఒక ఉపాయంగా వాడుకుంటారు అని ఆ వాక్యానికి అర్థం ఇంకో ఇవన్నీ మనస్సులో పెట్టుకుని శంకరుడు యజ్ఞేన దానేన తపస్ వీడు అజ్ఞాని అజ్ఞాని అంటే ఆత్మ పూర్ణము ఆత్మ బ్రహ్మ అనే సంగతి వీడికి ఇంకా తెలీదు దేహాభిమానంతో అహం మమా అనే కలిగి వీడేమో ఏవో కొన్ని కామనలను మనస్సులో పెట్టుకుని కర్మలని చేస్తూ ఉంటాడు కర్మని ప్రవర్తస్య కర్మ ఎందు ప్రవర్తించటానికి అజ్ఞానము హేతువు అజ్ఞానం చేతను కర్మ ఎందు ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే మీకు చాలాసార్లు మనం చేశాను అవిద్య కామ కర్మ ఇది వరస అజ్ఞానం ఉండబట్టి కామ ఉంటుంది కోరిక కోరికను బట్టి కర్మ వస్తుంది కాబట్టి అజ్ఞానం చేతను కర్మలు చేస్తున్నాడు రాగాది దోషతోవా మీరంత అజ్ఞానము అలా మూలం దాకా వెళ్ళిపోకర్లేదు రాగము చేత కర్మని చేస్తున్నాడు రాగము అంటే కోరిక ఏదో నాకు ఇది కావాలి అని రాగం ఆదిశబ్దం చేత ద్వేషం నాకు ఇది రాకూడదు అని వీడు కర్మ చేస్తాడు చూడండి అది కూడా దోషంలో పరస ఇప్పుడు ఎవడో చెప్తాడు మీకు మళ్ళీ నెల రాబోయే నెల మీకు బావులేదు అని చెప్తాడు అని భయం ఒకటి పెట్టేసి వాళ్ళు వీడు నాకు ఈ భయాల్ని శోకాల్ని అధిగమించేటువంటి మనోబలం అయ్యి హే పరమేశ్వరాన్ని ప్రార్థన చేయడం ఆ భయం నాకు పోగొట్టు అని ప్రార్థన చేస్తాడు తర్వాత నేను చచ్చిపోకుండా ఎక్కువ కాలం బతికేట్లా ఎక్కువ ఆయుర్దాయం ఇని ప్రార్థనలు చేస్తాడు మరణ భయం ఉన్నవాడు చేస్తాడు కదండి ఆ ప్రార్థన మరణ భయం లేనివాడు ఎందుకు చేస్తాడు మరణ భయం ఉన్నవాడే చేస్తాడు ఒక ఆయన గోదానం చేస్తానన్నారు మంచిది గోదానం చాలా పవిత్రమైనది తప్పకుండా చేయండి అని నేను అంటే ఆయన వైతరిణి నది దాటడానికి ఈ గోదానం ఉపయోగపడుతుంది అందుకోసం నేను చేస్తున్నాను వినడం అలా ఎందుకు వయూ హ్యాజ్ దెట్ స్టేట్మెంట్ దానికి చూడండి దానము అన్నది దానం చేస్తున్నామండి ఈ దానం చేయడానికి మళ్ళీ ఓ రీజన్ ఒకటి ఉండాలి ఐ హ్యావ్ సమ్ మనీ అండ్ ది అదర్ పర్సన్ హ్యాస్ సమ్ నీట్ ఈ దట్ నాట్ రీజన్ గుడ్ ఇన్ఫ్ రీజన్ సో ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది మన దగ్గర ఉన్నది ఎవరి వాళ్ళకి ఇస్తే ఎంత ఉత్సాహం కలుగుతుంది అది అదే చక్కటి ప్రయోజనం ఇంకా అంతకంటే వేరే ఫలం ఏం కావాలి వైతరణి ఒక నది ఒకటి ఆ నదిని వీడు దాటాలి ఇప్పుడు అది మరణించిన తర్వాత ఈ వైతరణి ఇప్పుడు మాట కాదు మరణించిన తర్వాత వీడు ప్రయాణం మొదలు ప్రయాణం చేస్తాడు కదా స్వర్గలోకానికి వెళ్తుంటే మధ్యలో నది ఒకటి ఆ నది దాటడానికి మళ్ళీ కరెన్సీ కావాలి పుణ్యమో అనే కరెన్సీ సో ఇది టోల్ టోల్ బూత్ లెక్క అక్కడ కొంత పుణ్యం అయితే వేసా కొంత పుణ్యం ఖర్చు గాని ఆ నది దాటించడం కుదరదు ఆ పుణ్యాన్ని గోదానం వల్ల పొందొచ్చు అని ఉద్యోగాల వాక్యాలు దాన పెంచడం కోసం చెప్తాయి దాన్ని అలా లిటరల్ గా తీసుకోక అలా లిటరల్ గా తీసుకున్నాడు అంటే ఎంత నేరోగా ఆలోచిస్తున్నాడో చూడండి చాలా నేరో మైండెడ్గా ఆలోచిస్తున్నాడు ఇంత నేరోగా ఆలోచించి వాడు ఆత్మజ్ఞానానికి అర్హత ఉండదు వాడికి ఆత్మజ్ఞానం అంటే ఈ నేరో మైండెడ్నెస్ వర్కౌట్ కాదు అక్కడ సర్వాత్మ ఎప్పుడు మీరు ఎదిగాను సర్వాత్మభావానికి కాబట్టి రాగాది దోషం ఆది ద్వేషానికి దృష్టాంతం చెప్పాను ఆ దాని మీద ద్వేషం ఆ వైతర నీ నదిని మనం అధిగమించ దాంట్లో పడిపోకుండా ఉండాలి అని ద్వేషభావంతో దాని ఎందుకు తప్ప నేను అంటలేదు రాగా ద్వేష ఇలాంటి కర్మలని యజ్ఞాలని దానాలని వీడు చేస్తున్నాడు కర్మని ప్రవృత్తస్యన దానే తపసాల చేసేవాడు అజ్ఞానం చేత గాని దోషం చేత గాని చేస్తున్నాడు చేస్తుండగా వీడు అదృష్టం బాగుండి ఓ మహాపురుషుడు ఎవడో వీడికి తగిలి ఏదో గీతపాఠం ఎప్పుడో విని మళ్ళీ చెయ్యి కానీ పెట్టి మైండెడ్నెస్ పెట్టు పెట్టుకోకు రెట్టి మైండెడ్నెస్ అంటే సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ నాకేదో దుఃఖం వస్తుంది రాకూడదు నాకేదో కామన్ ఉంది అది సిద్ధించాలి ఎంతసేపు ఆ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ పెట్టుకోక ఈ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అది చాలా డిస్ట్రిక్టివ్ స్టేట్ అది మనస్సుకి అది చాలా చెడ్డది కాబట్టి కర్మ చేయం కానీ కేవల స్వార్థ దృష్టితో చేయవు మనకు కష్టం వస్తే మనం అనుభవిద్దాం మనకు ఉన్న సుఖాలు చాలు ఇంకా కొత్త సుఖాలు మాకు అక్కర్లేదు చాలు అనుభవించింది అనే ఉత్సాహంతో నువ్వు కర్మం చేయి పరోపకారం కోసం చేయి అలా చేయి కానీ కేవలం స్వార్థ బుద్ధితోటి కర్మ చేయకు అని ఎవడో మహాత్ములు చెప్పారు చెప్తే నచ్చింది ఇతగా అసలు అంటూ కర్మం చేసుకున్నాడు కాబట్టి నచ్చింది ఏ కర్మని చేయని వాడికి ఏమి చెప్తారో ఏమి నచ్చుతుంది సో పాపం కర్మ మార్గంలో ఉన్నాడు గనక ఈ మాట చెప్పగానే అతనికి నచ్చి నిష్కామ కర్మయోగాన్ని చేస్తున్నాడు చేస్తుంటే విశుద్ధ సత్వ అతను అంతఃత్వము అంటే అంతఃకరణం అంతఃకరణం పరిశుద్ధమైనది పరిశుద్ధమయ్యి జ్ఞానం కలిగింది జ్ఞానముత్పన్నం ఆత్మజ్ఞానం కలిగింది జ్ఞానమంటే కర్మజ్ఞానం కాదు పరమార్థతత్వ విషయం జ్ఞానం కాబట్టి తత్వము అంటే ది హైయెస్ట్ ట్రూత్ ఈజ్ ఈ లోకంలో ధనము హైయెస్ట్ ట్రూతా కాదు రియల్ ఎస్టేట్ హయ్యెస్ట్ ట్రూతా కాదు భోగభాగ్యాలు ఈ బంధుమిత్ర పుత్ర కళత్రాదులు ఇవ్వేమైనా హైయెస్ట్ ట్రూతా కాదు స్వర్గం హైయెస్ట్ ట్రూతా కాదు వైకుంఠం హైయెస్ట్ ట్రూతా కాదు మరి ఏడు హైయెస్ట్ ట్రూత్ ఆత్మ విచ్ బ్రహ్మన్ అది తెలిసింది ఆ జ్ఞానం ఆ హైయెస్ట్ ట్రూత్ ఏకం ఏకం ఏవా అద్వయం దానిలో ఇంక భేదం ఏమీ లేదు ఈ ఎప్పుడైతే అది అద్వయమో అప్పుడు ఈ సర్వము ఏమిటవుతుంది అదే బ్రహ్మ అవుతుంది ఈ సర్వము బ్రహ్మ ఆ బ్రహ్మయే ఆత్మ ఆత్మకర్త కాదే ఇది హయ్యెస్ట్ ట్రూత్ హయ్యెస్ట్ ట్రూత్ అని సరళంగా చెప్పారు ఇది వీడికి అర్థమైంది అప్పుడేమవుతుంది అందాం తర్మీ కర్మ ప్రయోజనే నివృత్తేను యథాపూర్వం అని చెప్పండి యత్నపూర్వం యథాంది అలా అయినా పర్లేదు పూర్వం ప్రవృత్ तथा कर्मि प्रवृत्स्य यवृत्तिपं दृश्यते नक ये नुद्धे सुच्चय असल आत्मज्ञा उना कदा ज्ञाना की कर्म की समुच्चय लेदीट आत्मज्ञा महात्म कर्म चुस् మరి జ్ఞానిగా ఉండి కర్మ చేస్తున్నాడు కదా సముచయం ఎందుకు లేదంటావు అదే ఒక శంకకి సమాధానంగా చెప్పుకొస్తున్నారు సో వీడిప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాడు మీకు ఆ సీక్వెన్స్ కదండి మొట్టమొదటి యజ్ఞదాన తపస్సులు అనే కర్మలని స్వార్థబుద్దితో చేశాడు తర్వాత నిష్కామ బుద్దితో చేశాడు అంతఃకరణ శుద్ది పొందాడు ఆత్మజ్ఞానం పొందాడు ఆత్మజ్ఞానం అంటే కూడా మనం చూసాం తస్య వాడికి కర్మణి నివృత్తే అతి వాడికి కర్మ పూర్తి అయిపోతుంది ఇంక కర్మ లేదు ఎందుకంటే కర్మ అనేది ఎవడికి ఉంటుంది అహం కర్త అనేవాడికి కర్మ ఉంటుంది కర్తకి కర్మ ఉంటుంది కాని కర్త కాలివాడికి కర్మ ఉంటుంది ఇప్పుడు అపుత్రుడికి అంటే పుత్ర సంతానం లేనివానికి తన పుత్రుడికి కోడల్ని వెతుక్కోవాలనే ఆలోచనే పుట్టదు ఏదో మొత్తానికి అలాంటి కృష్ణాంతా శంకరంలో చోటించాలి సో ఆ అసలు మనస్సు అటువైపు ప్రసరించమే ప్రసరించదు ఓ పది మంది ఓ చోట శంకర్ లో దృష్టాంతం ఇచ్చారు పది మంది కూర్చుని ఉన్నారు పది మంది కూర్చుని ఉంటే వెనకాల నుంచి వాళ్ళందరూ తిరిగి ఏదో వింటున్నారు వెనకాల నుంచి ఒకడు వచ్చి ఎవరుదైనా పరుసు పోయిందా అని అన్నాడు అంటే తొమ్మడుగురు వెనక్కి తిరిగి చూశారు ఒకడు వెనక్కి తిరిగి వాళ్ళు వాడు సన్యాస అయి లేని వాడు అయి ఉంటాడు కొన్ని సన్యాస కలిగితే వారి జీవితంలో వాడు ఎప్పుడు పరస్సు లేని వాడై ఉంటాడు తొమ్మడుగురి పరుస అవుతది ఎవడదో ఒకళ్ళదే అవుతుంది ఆ ఒకడికి తొమ్మడుగురిలో ఉండకపోవచ్చు కూడా అయినా కూడా వీడు వెనక్కి తిరిగి ఎందుకు చూశారంటారు ఎందుకంటే పరసేదొకటి ఉందని దానికి నేను ఓనర్ ఆ సంస్కారం ఉండబట్టి వెనక్కి తిరిగి చూశాను ఆ సంస్కారం కూడా వీడికి లేదు కనుక వీడు వెనక్కి తిరిగి చూడలేదు అలాగే ఎదుర్కొంటూ చూస్తూ ఉండిపోయాడు ఆ వాక్యం వీడిని ఆకర్షించమే లేదు అదేవిధంగా ఆత్మ కర్తా అనంటే నేను కర్తను అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అహం అకర్త ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు అనే జ్ఞానం గలవాడికి కర్మ వెనక్కిపోయింది కర్మని నివృత్తే కర్మ వెనక్కిపోయింది కర్మ ప్రయోజనేచే నివృత్తే కర్మ వల్ల వీడు పొందాల్సింది కూడా ఏమీ లేదు ఎందుకంటే వీడు పరిచ్ఛిన్నుడుగా ఉన్నప్పుడు వీడికి బయట నుంచి రావాల్సింది ఏదో ఉంటుంది అది కర్మఫల రూపంగా ఉంటుంది ప్రయోజనం ఉంటుంది అని ఒక వ్యవస్థ వీడు సర్వం కల్విదం బ్రహ్మ తాను బ్రహ్మరూపుడే ఉంటే వీడికి పొందాల్సినది కూడా ఏమిటి పరలోక భయం నాస్తి నాకు స్వర్గం దొరుకుతుందో దొరకదు అనే భయమే ఎందుకంటే ఏషాన్లో ఏం ఆత్మాయం లోక లోకము ఆత్మ అన్ని లోకాలు ఉన్నాయి ఇంక వారికి పరలోక భయం కూడా లేదు కాబట్టి కర్మ ఎందుకు కర్తృత్వం లేదు కాబట్టి కర్మ లేదు కర్మ వెనక్కిపోయింది భోతృత్వం లేదు కాబట్టి కర్మ ఫలం వెనక్కిపోయింది ఇంక వీడిప్పుడు ఏం కర్మ చేయాలి కర్మ కర్లేదు కానీ ఇంకా ప్రారంభ కర్మాధీనంగా ఈ జన్మ నడుస్తోంది ఇంకా జీవితం నడుస్తోంది అయినా వాడు కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుంది అయితే కర్మ ఎలా చేస్తున్నట్టు కనపడుతుందంటే యథాపూర్వం ప్రవృత్ వారికి ఆత్మజ్ఞానం పుట్టడానికి ముందు ఎంత సిన్సియర్ కర్మ చేశాడో యత్నపూర్వం అని ఉంటే ఒకవేళ అలా కూడా ఉండొచ్చు ప్రయత్నపూర్వకంగా అంటే ఆత్మజ్ఞానం కలగడానికి ముందు ఎంత ప్రయత్నపూర్వకంగా ఎంత సిన్సియరిటీతో కర్మ చేశాడో ఇప్పుడు కూడా అంత సిన్సియర్ కర్మ చేస్తున్నాడు ఇది ఎక్కడ కర్మ ఇది ఎక్కడ విడ్డూరం వీడు ఎన్నేమో కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కర్మ లేదు కర్మఫలం లేదు ఎందుకు ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు ఈ కర్మ అంటే లోకసంగ్రహార్థం జనులను సంగ్రహించుటపోవడం జనులను సంగ్రహించాలి సంయుక్త గ్రహణం అంటే ప్రజల హృదయాలని స్పృశించాలి ప్రజల హృదయానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మంచి ప్రేమను అందజేయాలి అందుకోసం దాని లోకసంగ్రహం అంటారు లోకసంగ్రహం చేయాలి కానీ ధన సంగ్రహం చేయకూడదు సో మిత్ర సంగ్రహం వల్ల ఉపయోగపడుతుంది లోక సంగ్రహం చేయాలి యూ హ్యావ్ టు టచ్ ది పీపుల్ పీపుల్స్ హార్ట్ అంతేగానే యూ షుడ్ నాట్ కనెక్ట్ మనీ అది ఆ లోక సంగ్రహంలో అలా స్లిప్ అయిపోతూ ఉంటుంది దట్ ఈజ్ అ మిస్టేక్ ఎనీవే సో లోకసంగ్రహం కోసం అంటే మనిషి ఏ లెవెల్లో ఉంటాడో ఆ లెవెల్లో వాడికి మనం బోధ చేయాల్సి ఉంటుంది ఆ లెవెల్లో వాడికి ఒక సందేశాన్ని ఒక ఆదర్శాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం ఆ మహాత్ముడు ఈయన కనుక కర్మలు మానేసుకు కూర్చుంటే కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కాబట్టి కర్మ సంబంధం లేదు మానేసి కూర్చుంటే అదిగో ఆ మహాత్ముడు కర్మల్ని చేయట్లేదు కాబట్టి మేము కూడా కర్మల్ని చెయ్యము అని అజ్ఞాని ఆ దారిలో అందుకోసం అజ్ఞానికి ఒక ఆదర్శం నిలపడం కోసం ఈ మహాత్ముడు కష్టపడి పనిచేస్తూ ఉంటాడు లక్ష్మణుడు పని చేస్తున్నాడంటే యజ్ఞాలు దానాలు చేస్తా యజ్ఞాలు చేస్తా అని కాదు అలాంటి హితములు కానివి చేయడు కానీ మొత్తానికి ఉత్సాహంగా ఉల్లాసంగా లోకసంగ్రహం కోసం ప్రజాక్షేమం కోసం కర్మని చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఇప్పుడు కర్మ ఉన్నట్టేనా కదా కర్మని ప్రవృత్తస్యా కర్మ చేస్తూనే ఉన్నాడు కదా జ్ఞానం ఉంది కదా ఆత్మజ్ఞానం కలిగింది ఆయనకి కర్మని చేస్తున్నాడు కాబట్టి ఎందుకో కర్మ జ్ఞానకర్మ సముచ్చయం అంతావేమో అది సముచ్చయం కాదు ఎందుకో తెలుసిన అది కర్మే కాదు గనుక చూసేవాడి దృష్టిలో కర్మ గాని మహాత్ముని దృష్టిలో అది కర్మే కాదు నేను కర్మ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోడు కర్మ దీపము ఫ్యాన్ నేను తిరుగుతున్నానని అనుకోదు సో వీడు ఈగో ఉన్నవాడు అనుకుంటాడు కానీ నేను కర్మ చేస్తున్నానని అహంకారం అహంకరోమీతి అహంకారనుక వీడు అసలు అహంప్రత్యయం కూడా చాలా అల్పంగా ఉంటుంది ఫంక్షనల్ ఈగో అని అంటారు ఏదో రోజు గడవడానికి అవసరమైన అహంప్రచయం ఉంటుంది తప్పిస్తే కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైన అహంప్రచయం ఉండదు కాబట్టి అది కర్మే కాదు కర్మ కర్మకి చలనానికి తేడా ఉండదు ఇది చాలా నిర్వాంసాధన వస్తుంది చలనము అంటే మోషం కదలిక ప్రతి కదలిక కర్మ అవదం చెట్టు మించి పండు కింద ఆకు కింద పడింది అనుకోండి ఆ కదలిక కర్మ అవదండి ఆకును మీరు తృంపారనుకోండి అది కర్మ అవుతుంది నేను తృంపుతున్నాను అని మీరు అనుకున్నారు కనుక మీకు తెలియకుండా మీ చేయి తగిలి ఆకు కింద పడింది అనుకోండి అప్పుడు కూడా కర్మ అవుతుంది కర్మ ఎప్పుడవుతుంది చలనము ప్రతి కర్మ కాదు ప్రతి కర్మ కానీ ప్రతి కర్మ కాదు ఏ చలనమునందు వీటికి అభిమానం ఉంటుందో ఈ చలనాన్ని కలిగించింది నేను దీని ఫలం నాది నేను నాది కర్తభోక్త అప్పుడు అది కర్మ ఇక్కడ కర్త భోక్తాలు లేడు కర్మ ఉన్నది యాక్షన్ అంటే డూయర్షిప్ ఎంజాయర్షిప్ బేస్డ్ యాక్షన్ కాదు స్పాంటేనియస్ యాక్షన్ ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారు నేను కర్మ చేస్తున్నాను అంటారా అందరూ పది రూపాయలు ఎవరికో చేస్తారు నేను కర్మ చేశాను అని అంటే ఎందుకని గాలి పీస్తున్నప్పుడు అది కూడా కర్మే కదా అది కర్మ కాదు ఎందుకని దాంట్లో కర్తృత్వం లేదు దానం చేసేప్పుడు చేసి వాడను నేను అనే అనే కర్తృత్వ భావన ఉంది అంకేత కర్మ అవుతుంది ఒకవేళ దీంట్లో కూడా కర్తృత్వ భావన లేదనుకోండి దానం చేసినప్పుడు అది కర్మ కాదు ఒకవేళ గాలిపీచేపుడు కూడా కర్తృత్వ భావన ఉందనుకోండి ఏమని నేను ప్రాణాయామం చేస్తున్నాను అప్పుడు మళ్ళీ కర్మ అవుతుంది చూడండి ఎంత తేడాయో గాలి పీలిస్తే కర్మ కాదు కానీ దాన్ని నేను ఇలా స్లోగా పీలుస్తాను స్లోగా విడిచిపెడతాను అని మొదలుపెట్టి చేస్తే కర్మైపోతుంది దానం చేస్తే కర్మే కానీ ఇచ్చి దేవుడు పుచ్చుకునే దేవుడు అంతా ఈశ్వరుడిదే మనం నిమిత్త మాత్రలమే కర్మ కాదు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు గనక కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ రహితంగా అది ప్రవృత్తిలాగా ప్రవృత్తి రూపం అంటే చలన రూపం చలన రూపం కనపడుతుంది ది ది అపిరెన్స్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఉంటుంది తప్పిస్తే అక్కడ యాక్చువల్ కర్మ ఉండదు కనుక అదిగో అది కర్మ ఇది జ్ఞానం దీనికి సముచ్చయం అని నువ్వు చెప్పడానికి వీల్లేదు ఏన బుద్ధేన సముచ్చయ సార్ అని నువ్వు చెప్పడానికి నత్ కర్మ అది కర్మ అయితే కదా బుద్ధితో సముచ్చయం చేసి బుద్ధి కర్మ బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానకర్మ సముచ్చయం చెప్పడానికి అది కర్మే కాదు అని ఈ విధంగా అది ఎంత క్రిటికల్ గా ఉంటుందో చూడండి కర్మకి జ్ఞానానికి సముచయం లేదంటారు మళ్ళీ అట్ ది సేమ్ టైం ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తి రూపాన్ని ఈజ్ యాక్టివిటీ ఎన్ అపేరెంట్ యాక్టివిటీ దాన్ని మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సముచయం అనిపిస్తుంది భ్రమపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జ్ఞాన ఆత్మ జ్ఞాన కర్మ సముచయం చెప్పి వాళ్ళందరూ ఈ రకంగా భ్రమపడ్డవాళ్ళే భ్రాంతుడు దాంట్లో ఇంకేమీ సందేహం లేదు వాళ్ళు భ్రాంతి పడ్డానికి వాడు రోడ్డు మీద నడిచే సామాన్యుడు కానక్కర్లేదు పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా భ్రాంతి పడవచ్చు పెద్ద ధర్మాధికారి మతాధిపతి కూడా భ్రాంతి పడవచ్చు భ్రాంతిదే ఉంది భ్రాంతి బయట నుండే పొజిషన్స్ బట్టి ఉండదు సో చంద్రబాబు నాయుడు భ్రాంతి పడ్డా లేక నాకు అనుకూలంగా ఉందని భ్రాంతి పడ్డాడు బోల్డ్ అంత సమాచార వ్యవస్థ తన వద్ద ఉండి హీ థాట్ హీ హ్యాడ్ ది పల్స్ హీ న్యూ ది పల్స్ ఆఫ్ ది సొసైటీ he he was so sure of himself but he is wrong a sangata aina vimsukunna ekkada rangu ela ragu avishyam le kaabatti shanti padalante vadu vedi riksha pullu undano laate samanyudanu meeru anukoddu ayyavade na branthi padu adavadda acharyulu branthi roju kaalakshapan chestu untaru ana kala 1000 mandi shishyu unnaru kada ani vallu branthinu lekana ala unnadu that is not the index यथा वासुदेव क्षात्रकम चेष्ट न ज्ञाने नमु्च्च्च्च्चीय दृष्टा ने चुप मल्ल वेरे वेरे दृष्टि श्रीकृष्णुड़े दृष्टि వసుదేవ భగవానుడు వసుదేవ సుతుడు శ్రీకృష్ణుడు ఆయనే దృష్టాంతం ఆయన ఒక క్షత్రియుని యొక్క వంశంలో పుట్టాడు క్షత్రియుల కర్మలని చేశాడు క్షత్రకర్మ చేయ కర్మలని చేశాడు శ్రీకృష్ణుని యొక్క జీవితాన్ని సరిగ్గా చేసుకోకుండా ఏదో వేణు డాన్స్ అని అంతతో సరిపెట్టారు కాని అలా ఉండదు అది క్షత్రియ కర్మలని చేశాడు సింహాసనం మీద ఎప్పుడూ ఎక్కలేదు కంసుడితోటి ఒక లాంగ్ స్టాండింగ్ యుద్దం నడిచింది ఆ కంసుడు అనుచరులందరినీ సంహరించాడు తన మీద అటాక్ వచ్చిన వాళ్ళని కంసుడిని సంహరిస్తాడు తర్వాత ఇంకా వెళ్లవలనం శిశుపాలు సంహరించాడు సందర్భంలో దంతభక్తున్ని సంహరించాడు తర్వాత తనల్ని ఆశ్రయించినటువంటి వాళ్లకు రక్షణ ఇచ్చాడు జనాసింధుణ్ణి సంహరింపజేసి అక్కడ వాడి ఖైదీలో వాడి యొక్క ఖైదీలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రాజుని విడిపించాడు అమ్మాయిల్ని విడిపించాడు రాజకుమార్తాని వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పుట్టిళ్ళ వాళ్ళు స్వీకరిస్తారో స్వీకరించారు అని ఇది ఒక ప్రాబ్లం ఒకటి కదా సొసైటీలో కొంతకాలం జైల్లో ఉండొచ్చిన అమ్మాయి అంటే అమ్మాయి దోషం లేకపోయినా సమాజంలో దోషం ఉన్నట్టుగా పరిగణిస్తారు కదా సో ఆయన ఏమన్నా అంటే మీరు మీ ఇంటికి వెళ్లడానికి మీకు సందేహం ఉంటే ద్వారకకి వచ్చేసేయమన్నాడు ద్వారకలో ఆశ్రయాన్ని ఆయన ఏం పెళ్లి చేసుకున్నాడు అదంతా కూడా సందర్భం లేనమాట ద్వారకలో ఆశ్రయాన్ని పదహారు మందిని పెళ్లి చేసుకుంటున్నాడండి ఆశ్రయం కల్పించాడు సో ఈ విధంగా క్షత్రియ కర్మలను అనేకం చేశాడు ఇంతకీ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం అందవాళ్ళ లేదన్నా ఎవరికి వస్తే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాననే చెప్పాల్సి ఉండే కాబట్టి ఆయన అయితే మరి ఈ కర్మలన్నింటికి ఎందుకు చేశాడు ధర్మం కోసం చేశాడా అర్థం కోసం చేశాడా కామం కోసం చేసాడా మోక్షం కోసం చేశాడా ఏ ఒక్కదాని కోసం చేసాడన్నా అది భగవంతుడే కాకుండా పోతాడు ఎందుకంటే పురుషార్థం కోసం ప్రయత్నించేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు కాబట్టి పురుషార్థ సిద్ధి కోసం ఈ కర్మల్ అన్నీ చేశాడు అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆయన ఆయన ఎందుకు కర్తృత్వరహితంగా భోక్తృత్వరయన కర్త కాడు భోక్తాకాడు కర్మలే ఉన్నాయి ఆయన కర్మల్ని చేసేడని వీళ్ళు అనుకున్నారే గాని ఆయన ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఆయన మాట అంటాడు గీతలోనే అంటాడు నానవాప్తం అవాప్తవ్యం వర్త నాకు పొందదగిన కామనలు ఏమీ లేవు నేను పూర్ణుడను అయినప్పటికీ కర్మల్ని చేస్తూనే ఉంటాను లోకసంగ్రహమే వాటి లోకాన్ని ఉద్దరించాలి లోకానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం కర్మల్ని చేస్తూ ఉంటారు ఇది ఎలాగంటే పొలాడు తొమ్మిదింటికి కొడుకుంటున్నాడు కొన్ని విద్యార్థి పరీక్షకు విద్యార్థి తల్లి తల్లిగారో లేకపోతే తండ్రి గారో ఏమంటారు పదింటి దాకా పదకొండు దాకా చదువుకో అని అంటారు అంటే వీడేవి మీరు అందరూ నిద్రపోతున్నా మనం చదువుకోమంటారా అంటే ఓకే మేము కూడా నిద్రపోయి అని వాళ్ళు కూడా పదకొండు గంటల దాకా ఏదో ఒత్తులు చేసుకుంటున్నాం మరొకటి చూసుకుంటున్నాం వాళ్ళు కూడా తెలుగుగా ఉంటారు వీళ్ళు చదువుకుంటూ ఉంటారు పదకొండు గంటలకి వాళ్ళు పడుకుంటారు వీడు ఎందుకు వాళ్ళు పరిష్ణ ఎక్కర్లేదుగా వీడికో ఎందుకంటే వీడికి ఒక స్ఫూర్తినివ్వటం కోసం వారికి అవసరం తెలుగుగా వాళ్ళు చదువుకోవడం వీళ్ళకి అవసరం లేదు అయినా కూడా వీడి కోసం వాళ్ళు కూడా తెలివిగా ఉండి ఏం పని పాత లేకపోయినా ఏదో కల్పించుకుని పని చేసినట్టుగా ఏదో చేసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా పరీక్ష రాయడం కోసం కష్టపడుతున్నారని అన్నంలో యోగ్యత లేదు ఏ విధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక జీవితకాలం కర్మలను చేసినా ఆయన కర్త అవి కర్మలు కాబట్టి ఆయన ఆయన జ్ఞానకర్మ సముచ్చయానికి దృష్టాంతంగా నువ్వు చెప్పకు ఆయన జ్ఞానస్వరూపుడే కాని జ్ఞానకర్మ సముచ్చయానికి మాత్రం దృష్టాంతం కాదు ఎందుకంటే ఆయన యొక్క ప్రవృత్తి కర్మ కాదు అలా తద్భుతం దీని మీద పూర్వపక్ష అంటాడో శ్రీకృష్ణుడికి అప్లై చేసిన రూలు సామాన్య మానవుడికి అలా అప్లై చేస్తాం శ్రీకృష్ణుడిలో జ్ఞానకర్మ సముచ్చయం ఉండకపోవచ్చు ఆయన కేవల శుద్ధ జ్ఞానమూర్తి అయి ఉండొచ్చు మనందరం కూడా శ్రీకృష్ణుడి లాంటి వాళ్ళం కాదు కదా మనకి జ్ఞానకర్మ సముచ్చయమే ఈ పూర్వపక్షుడు వాడు ఎలాగో అలాగ దానికి సమాధానం फलाभिंध्यहंुषहा पूर्वपक्षा शंकर ने पूर्वपक्षा कंपन सो दाखान चूड़ो श्रीकृष्णुड़ी आत्मज्ञा की तेड़ लेल्य रोटे तुल्यत्म सामनमें ఫలాభిసంధి అహంకారము ఈ రెండూ లేకపోవడం దిస్ ఇస్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ గీత ఫలాభిసంధి అహంకారము యొక్క అభావము సో ఫలాభిసంధి అంటే ఫలతృష్ణ ఫలమునందు తృష్ణ నాకు ఆ ఫలం కావాలి అనే తృష్ణ తృష్ణ అంటే లాలసత్వము లంపటత్వము సీరియస్ వెరీ అక్యూట్ అటాచ్మెంట్ దట్ ఈస్ ది తృష్ణ సో ఆ ఫలతృష్ణ అహంకారము అహం కరోమి చేసేవాడను నేనే కర్మ చేసేవాడను నేనే ఈ రెండు కూడా దోషం సో ఈ ఫలతృష్ణ మనిషిని పరిచ్ఛిన్ను చేసేసి వాడి మనస్సుని కామనలకు నిలయంగా మార్చేస్తుంది భోక్తృత్వం అనేది ఎంజాయర్షిప్ ఉంది చూసారండి అది మనిషిని చాలా పాడు చేసి పెడుతుంది మనకి భోక్త ఉంటాడు భోక్త హీజ్ ఎ బర్డెంటు ది ఎదురుపడి కుటుంబానికి భారం వాడు సమాజానికి భారం భోక్త వెరీ బిగ్ డేంజర్ సో మనిషి వాడు కూడా పతితుడైపోతాడు కాబట్టి భోక్తగా ఉండకూడదు పూర్ణుడుగా నిలిచి ఉండాలి కాని నాకు ఇది లేదు నాకు ఇది కావాలి నాకు అది కావాలని నేను చేసిన కర్మకి ఫలం కావాలి ఆ ఫలం కావాలి అని అది పద్ధతి కాదు అది ఎనీవే సమాజం అలాగే నడుస్తూ ఉంటుంది సో ఫలాభిసన్ధి ఫలమునందు తృష్ణ మనం చూస్తాం ఇంకా చాలా విస్తారంగా ఇది తర్వాత అహంకారము చేసేవాడను నేను అనే రెండూ జ్ఞానికి ఉండవు శ్రీకృష్ణుడికి లేవు ఇంక తేడా ఏముంది ఇద్దరికైనా అంటే నువ్వు తేడా ఏమని చెప్పాలి శ్రీకృష్ణుడు గెలవాల్సి చూపించుకుంటాడు వీడు గుండు చేయించుకుంటాడు ఇలాంటి తేడాలు చూపించాలి మనిషి యొక్క మౌలిక స్వరూపంలో ఏమీ తేడా లేదు విద్వాంసుడు విదూష అంటే ఆత్మజ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞానికి భగవానుకి భేదము లేదు మనం చూసాం ముందకోపనక్షత్రం సో బ్రహ్మజ్ఞాని అంటే మహేశ్వర్ బ్రహ్మజ్ఞానే మహేశ్వరుడు ఇంకా మహేశ్వరుడు కంటే వేరే కారణం కాదు కాబట్టి ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణుడికి తేడా ఏమీ లేదు అనమాట శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు జ్ఞానీ త్వాత్మైవమే తవిత్తు నాహంకరోమీతి మన్య నత్ఫలె నెక్స్ట్ క్లాస్ పూర్ణమి పూర్ణస్ హరిహే ఓం శ్రీ గురు హరి ఓం సత్తి కృష్ణార్థమస్ ముండకము